ృతి నమామిర్భగత్పాదశంకరం లో సోయమిదివాక్యూ విరోధా త్యాగే నగయ సోయమిదివాక్యు విరోధాత్తదంత త్యాగేన భాగయరేక ఆశ్రయోక్ష్య సయది వాక్యు తదిదంత త్యాగేన లక్ష్యే ఈవళ మన క్లాస్కి రామలింగేశ్వర రామలింగేశ్వర శాస్త్రియేనా రామలింగస్వామి అని ఒక సజ్జనుడు వచ్చారు ఆయన విజయనగరంలో ఉంటారు మంచి సమాజ సేవకులు విశ్వం పరిషత్తు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఇత్యాది కార్యాలు చాలా అధికంగా చేసిన వారు చాలా మంచి నిష్ట అవి గలవారు చాలా సంతోషం కూర్చోారుేవదత్త అనే వాక్యం ఉన్నది దాన్నే ఆయన ఇక్కడ దృష్టాంతంగా తీసుకున్నాడు శ్లోకంలో దేవదత్త అనే మాట లేకుండా ఉన్నట్టుగానే మీరు స్వీకరించాలి సో సోయం దేవదత్త ఇది వేదాంతులకు ప్రసిద్ధమైన దృష్టాంతం దేవదత్తుడు అంటారు ఎవరు ఫలానా మనిషి అని పేరు ఫలానా అని చెప్పనక్కర్లేని సందర్భంలో దేవదత్త శబ్దాన్ని వాడతారు దే ఈ దేవదత్తుడు అంటే దేవతల అనుగ్రహం చేతి పుట్టాడు దేవుడు దేవులు కుట్టాడు వీడని మంచి పేరు అది దేవదత్తుడు ఎవడు పెట్టుకోవట్లేదు అలాంటి పేరు చిత్రం సో సోయం దేవదత్త అంటే ఆ దేవదత్తుడు ఈ అన్ అయ్యే అన్నప్పుడు ఆ అంటే ఎలాగండి ఆ అంటే అప్పుడు అక్కడ ఈ అంటే ఇప్పుడు ఇక్కడ విరోహం కనపడుతోంది కదా అప్పుడు ఇప్పుడు అవ్వదు ఇప్పుడు అప్పుడు అవ్వదు అక్కడ ఇక్కడ అవదు ఇక్కడ అక్కడ కాదు కానీ ఇప్పుడు మనం ఏం చేసాం అప్పుడు అక్కడ ఉన్న దేవదత్తుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న దేవదత్తుడు ఒకటే అని చెప్తున్నాం స్వయం దేవదత్త అన్నప్పుడు ఆ దేవదత్తుడు ఈయనే అంటే అర్థం ఏమిటి ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు ఒక్కటే విరోధం ఉందిగా విరోధం ఉంది ఏమిటి విరోధము అప్పుడు అక్కడని ఇప్పుడు ఇక్కడతో ఏకం చేయడం విరోధము ఏ ఎందుకంటే అప్పుడు అప్పుడు ఇప్పుడు అవ్వదు అక్కడ ఇక్కడ అవ్వదు మళ్ళీ ఇట్టి నుంచి చూస్తే అన్నానేమో మళ్ళీ అదే మాట్లాడుతున్నా ఇప్పుడు అప్పుడు అవ్వదు ఇక్కడ అక్కడ అవ్వదు అలా విరోధం స్పష్టంగా ఉంది మరి విరోధం ఉండగా స్వయం దేవదత్త అనే ప్రయోగం కరెక్టా కదా కరెక్టే ముఖ్యార్థం కరెక్ట్ కాదు ముఖ్యార్థం కరెక్ట్ కాదు ప్రైమరీ మీనింగ్ ఫిఫ్టీ కాదు విరోధం వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి లక్ష్యార్థాన్ని తీసుకోవాలి ఇంప్లాయిడ్ మీనింగ్ తీసుకోవాలి ఇంప్లాయిడ్ మీనింగ్ తీసుకోవటంలో పదేళ్ల క్రితం మీరు ఢిల్లీలో చూసిన దేవదత్తుడు అన్నప్పుడు ఆ పదేళ్ల క్రితం ఆ కాలాన్ని తీసేయండి కొంత త్యాగం చేయండి కొంత తీసి పక్కన ఢిల్లీలో చూసిన దేవదత్తుడు ఆ ఢిల్లీ అనే తీసేయండి ఇంకేం మిగిలింది దేవదత్తుడు మిగిలింది నిజానికి పదేళ్ల ఢిల్లీలో చూసిన దేవదత్తుడు అన్నప్పుడు పదేళ్ల క్రితం అనే కాలానికి ఢిల్లీలో చూసినా అనే దేశానికి ఆశ్రయం ఎవరు దేవదత్తుడు ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో నేను చూస్తున్న దేవదత్తుడు అన్నప్పుడు ఇప్పుడు అనే కాలానికి ఇక్కడ అనే దేశానికి అదే దేవదత్తుడు ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి ఆశ్రయం ఒక్కటే విరోధం లేదు ఆశ్రయానికి మీరు పెట్టిన విశేషణాల్లోనే విరోధం వచ్చింది కాబట్టి అప్పుడు అక్కడనే విశేషణాలు తీసేసి ఇప్పుడు ఇక్కడనే విశేషణాలు తీసేస్తే దేవదత్తుడు అనే ఆశ్రయము ఒక్కటే అలా చెప్పడం తప్పా కదా చెప్పండి తప్పు కాదు లక్ష లక్ష్యార్థం చెప్పినట్లయితే తప్పు ఈ లక్ష్యార్థంలో కూడా కొంత అంశాన్ని విడిచిపెట్టేసి మిగిలిన అంశాన్ని పట్టుకోవాలి ఆశ్రయాన్ని పట్టుకుంటూ ఆశ్రయం చుట్టూ ఏర్పరిచిన విశేషణాలను అప్పుడు అక్కడ అనే విశేషణాలనే ఒక చోట ఇప్పుడు ఇక్కడ అనే విశేషణములను రెండవ చోట మీరు మైనస్ చేసేయాలి వాటిని త్యాగం చేసేయాలి అప్పుడు ఆశ్రయము అక్కడ ఇక్కడ ఒకే ఆశ్రయము కాబట్టి అభేదానికి విరోధము లేదు సో ఏం దేవదత్త అది దృష్టాంతం దాష్టాంతికం ఆయనే అర్థం చేసుకుంటే సహ అయం ఆ దేవదత్తుడు ఈయనే ఇత్యాది వాక్యు ఈ మొదలైన వాక్యముల ఎందు తదిదంతయో అది తారినది ప్రత్యయం తత్ ఇదం తాని ప్రత్యాన్ని తత్తుకి పెట్టాలి ఇదంకి పెట్టాలి తదంత కలిపితే తదిదంతయో రుండయే తదిదంతయో అప్పుడు అక్కడ ఇప్పుడు ఇక్కడ అనే రెండింటికి విరోధ విరోధము ఉండుట వలన భాగయోహో అప్పుడు అక్కడ అనే భాగమునకు భాగము యొక్క ఇప్పుడు ఇక్కడనే భాగము యొక్క రెండు భాగాలు అండి భాగయోహంటే నిర్వచనం రెండు భాగాలు రెండు భాగాలు అంటే ఏమిటా రెండు భాగాలను అప్పుడు అక్కడనే భాగము ఇప్పుడు ఇక్కడనే భాగము ఈ రెండు భాగముల యొక్క త్యాగేనా త్యాగము చేశ్ర ఏక ఒకే ఒక ఆశ్రయ ఆశ్రయమగు దేవదత్తుడు లక్ష్యతే చెప్పబడుచున్నాడు యథా ఏ విధముగా లక్ష్యతే లక్షణచే చెప్పబడుచున్నాడు తథా అదేవిధంగా అని తర్వాత శ్లోకంలో వస్తుంది ఇది దార్శ దృష్టాంతం లక్షణ లక్షణ అంటే తెలుగులో మంచి లక్షణాలు బాగున్నాయండి పెళ్ళి కొడుకు అలాంటి లక్షణ కాదు ఇది క్షణము కాదు లక్షణ వాక్య వాక్యానికి అర్థం చెప్పేటువంటి ఒకనొక పద్ధతి వాక్యానికి ముఖ్యార్థం చెప్పే పద్ధతికి అభిధ అంటారు వాక్యాథికి వాక్యానికి లక్షణతో కూడిన అర్థం అంటే లక్ష్యార్థము అంటారు లక్ష్య లక్షితమయ్యే చెప్పే పద్ధతికి ఏమంటారు లక్షణ ఇప్పుడు వీడు సింహము అన్నారు వీడు సింహము అంటే వాడికి జూలు ఉందని వాడు ఇప్పుడు మీదపడి కద కొతికి తింటాడని కాదు అర్థం ముఖ్యార్థం తీసుకోకూడదు లక్ష లక్ష లక్ష్యార్థం తీసుకోవాలి లక్ష్యార్థం అంటే ఏమిటి సింహము అంటే జూలు గలది మీదపడి కొరికి తినేది అనే అర్థం మానేసి సింహానికి ఒక గుణం ఏమిటి శౌర్యము ఆ గుణం వీడి ఎందు ఉన్నది అర్థం తీసుకోవాలి అంతే వీడు సింహమోహనగానే లేచి పరిగెత్తనక్కర్లేదు మీద పడి తింటాడేమో కాబట్టి లక్ష్యార్థం అంటే ఏటో తెలిసింది కదండి ఈ లక్ష్యార్థాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యార్థాన్ని కొంత కొంత భాగాన్ని విడిచిపెట్టాలి ముఖ్యార్థము పొసగనప్పుడు విరోధం వచ్చినప్పుడు మరి ఏం చేస్తారు కొంత భాగాన్ని త్యాగం చేసేస్తే ఆ విరోధం పోతుంది ఇప్పుడు హోల్లో పెగ్ ఫిక్స్ చేయటానికి అప్పుడు ఆ హోల్ హోల్ సైజు దాని రూపము ఈ పెగ్ రూపము తేడాగా ఉంటే ఏం చేస్తారు ఆ చిత్రిక తీసుకుని ఆ పెగ్గును కొంచెం ఇటు ఇటు అడ్జస్ట్ చేసి హోల్లో ఫిట్ చేస్తారు కొంత త్యాగం చేయకపోతే అలాగే ఫిట్ అవ్వదు అదేవిధంగా సోయం దేవదత్త అన్నప్పుడు అప్పుడు అక్కడ దేవదత్తుడు ఇప్పుడు ఇక్కడ దేవదత్తుడు ఒకటేట అలా ఒకటి అవుతుంది అవ్వదు కాబట్టి అప్పుడు అక్కడ అనే అంశాన్ని త్యాగం చేయి ఇప్పుడు ఇక్కడ అనే అంశాన్ని త్యాగం చేయి ఉన్నాయి అవి వాక్యంలో ఉన్నాయి సహా అన్నప్పుడు అప్పుడు అక్కడ అనే మాట దాంట్లో ఉంది అయం అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ అనే అర్థం దాంట్లో ఉంది ముఖ్యార్థం ముఖ్యార్థాన్ని కొంత మేరకు మీరు విడిచిపెడితే అభేదము కుదుకు లేకపోతే అభేదము కుదో అర్థమైందండి ఈ నెక్లెస్ యొక్క బంగారము ఇమే పెట్టుకున్న నెక్లెస్ యొక్క బంగారము ఆమే పెట్టుకున్న కంకణము యొక్క బంగారము ఒక్కటే అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈమె నెక్లెస్ అనే అంశములను త్యాగం చేసి బంగారాన్ని పట్టుకోవాలి ఆమె కంకణము అంశములను త్యాగం చేసి బంగారాన్ని పట్టుకోవాలి కొట్టుకుంటే ఏకత్వం కుదురుతుంది లేకపోతే మీరు అలాగే త్యాగం చేయలేదనుకోండి చేయకపోతే ఎవడో ఎలా మాట్లాడుతున్నావు ఈవిడ నెక్లెస్ ఆవిడ కంకణం ఎలా అవుతుంది వీళ్ళకి ఆవిడకి డెబ్బై పెట్టిట్లా ఉన్నా లేని కొన్ని కొట్టడానికి వస్తా త్యాగం చేయాలి ముఖ్య కొంత అంశాన్ని త్యాగం చేయాలి అర్థమైందండి మళ్ళీ ఇంకోసారి చెప్తా ఆ దేవదత్తుడు ఈతడే ఇత్యాది వాక్యు ఈ మొదలైన వాక్యముల ఎందు తదిదంతయో అప్పుడు అక్కడ ఇప్పుడు ఇక్కడ అనే రెండింటికి విరోధ విరోధము ఉండుట వలన రెండు భాగముల యొక్క అనగా అప్పుడు అక్కడ ఇప్పుడు ఇక్కడ అనే రెండు భాగముల యొక్క త్యాగేన త్యాగము చేయుటచే ఏకహ ఒకే ఒక ఆశ్రయ దేవదత్తుడనే ఆశ్రయము యథా ఏ విధముగానైతే లక్ష్యతే లక్షితమగుతున్నాడో చూపించబడుచున్నాడో లేకపోతే సూచించబడుచున్నాడో అదే విధముగా ఓకే సోయమిత్యాది వాక్యు విరోధాంత్యాగే నాగయ ఆశ్రయో్యతే ే విహాయ ఉపాధి పరజీవయో అఖండం సచ్చిదానందం పరం బ్రహ్మైవక్ష్యతే అదే విధముగా జీవేశ్వరుల యొక్క ఐక్యాన్ని ఆ శ్లోకం చెప్తాను ఇప్పుడు మహారాజు ఒకడు మహారాజు కాదు లేకపోతే జమీందారు గారు పల్లక్కీలో వెళ్తున్నారు బాట బాట మీద పల్లకీలో వెళ్తున్నారు బాట ప్రక్కన రైతు నేల దున్నుతున్నాడు మహారాజు గారికి ఆ రైతు మీద ప్రేమ కలిగి పల్లకీ దిగి ఆ జట్టు మీద నడిచి వచ్చి ఆ రైతుతోటి పాపం ఆయన మంచిగా సహృదయుడు పిచ్చాపాటేదో మాట్లాడాడు మాట్లాడి ఏమోయ్ నేను నువ్వు ఒకటే ఇద్దరం మనం ఒకే రాజ్యానికి చెందిన వాళ్ళం అని అన్నాడు ఆయన నువ్వు నేను ఒకటే అన్నాడు రాజుగారు పెద్ద మనస్సుతో అంటే రైతు కంగారు ఊడిపోయి అవి బాబోయ్ బాబోయ్య మీరు నేను ఒకటతా ఉండే నేను ఇక్కడేమో మట్టి కొట్టుకుపోయిన కళ్ళువా భుజం మీద వేసుకుని నా ఎండలో నాగలి దున్నుతో చెమట్ల కక్కుతో నేనున్నాను మీరు చక్కటి రాజవేషము తలపై బాగా కోటు పెద్ద పొడవాటి బంగారు జరు జరి చేసిన కోటు మీరు మహావే పలకీలో ప్రయాణం మీరు జమీందారు గారు మేము రైతుని మనం ఇద్దరం ఒక్కటేలా అవుతాము అని రైతు వినయంతో అన్నారు అంటే అప్పుడు ఆయన ఉన్నారు నువ్వు ఇళ్ళరమ్మన్నాడు ఆయన పొలంలో ఉన్నాడు ఈ గట్టి మీద ఉన్నారు కదా నువ్వు ఇళ్ళరమ్మన్నాడు ఆ తువాలు దుడుకుని బుధం మీద వేసుకుని వచ్చి వచ్చాడు ఈ గట్టి పక్కన నా రక్కడ నిలబడి ఉన్నాడు తన కోటో అవి తీసి ఓ తువ మొక్క తను బుధ మీద వేసుకున్నాడు పక్క పక్కన నిలబడ్డాడు ఇప్పుడు చెప్పు నువ్వు నేను ఒకటే కాదానా కాదా అంటే ఒకటే పోయాలి కదా అర్థమైనా మీకు కథ కాబట్టి కొంత భాగాన్ని త్యాగం చేయాలి ఆయన నాగలి పట్టినవాడు పళ్ళకి ఎక్కినవాడు ఒకటంటే పుట్టదు ఆ నాగలి పట్టుటను త్యాగం చేయాలి ఈ పల్లకిని ఎక్కుటను త్యాగం చేయాలి చేస్తే ఇద్దరు ఒకే మానవులు ఒకే మనిషి మనిషి అన్న దాంట్లో తేడా ఉంది మనిషి ఇన్సానియత్ అంటారు ఇన్సాన్ వీడు మనిషే వాడు మనిషే కానీ వేషాలు వేసేప్పటికీ వీడు రైతు కూలి వాడు రాజు అని వేషాలను బట్టి వచ్చింది ఈ వేషాలకి ఉపాధి అని పేరు ఏమండి ఉపాధి అంటే పైన తొడిగిన తొడుగు ఉపాధి అలా ఈ ఉపాధి గురించి చాలా పదిహేను నుంచి వేదాంతం వింటున్నారు మీకేం కొత్త కాదు సో ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు జగత్తును సృష్టించినాడు ఈశ్వరుడు జగత్తును సృష్టించడానికి ఆయనకి ఒక దినుసు కావాలి కదా ఇది వైపు తీసుకోవాలి ఆయనకి ఒక రా మెటీరియల్ మూల ధాతువు కావాలి కదా ఇప్పుడు చపాతీలు చేయాలంటే మీరు పిండికి కావాలి కదా అలాగే జగత్తులు సృష్టించాలంటే ఆయనకి మూల ధాతువు కావాలి ఆ మూలధాతు ఏది అని మీరు ఆలోచించినట్లయితే మీరు జగత్కేసి చూడండి జగత్తులో రెండు ఉన్నాయి మ్యాటర్ అండ్ ఎనర్జీ ఉన్నాయి ద్రవ్యము శక్తి రెండు ఉన్నాయి రెండు వేరువేరు అని తర్వాత ఐన్స్టైన్ మొదలైన మహాత్ములు వచ్చిన తర్వాత తెలిసింది రెండు వేరువేరుగా కనపడతాయి తప్ప అంత మరీ వేరువేరేం కావు ద్రవ్యాన్ని వినాశం చేయగలిగితే శక్తిగా మారుతుంది శక్తిని బాగా ఘనీభ ఘనీభూతముగా చేయగలిగితే ద్రవ్యం పుడుతుంది కాబట్టి ద్రవ్యము యొక్క మరో రూపము శక్తి శక్తి యొక్క మరో రూపము ద్రవ్యము స్థూలంగా ఉంటే ద్రవ్యం సూక్ష్మంగా ఉంటే శక్తి మొత్తానికి రెండు ఒకే తత్వం నుంచి పుట్టేయి అని మనకి తెలుస్తోంది ఆ ధాతువు ఏ ధాతువు నుంచి ఈ ద్రవ్యము శక్తి రూపంగా ఉండే జగత్తు పుట్టినదో ఆ ధాతువు అది ఏది అంటే దాన్ని మాయాశక్తి అన్నారు అది కూడా శక్తే శక్తి శక్తి నుంచే పుడుతుంది ద్రవ్యము కూడా శక్తి యొక్క రూపాంతరమే కనుక అది కూడా శక్తి నుంచే పుడుతుంది ఈ ద్రవ్యము అంటే ఈ జగత్తులో మనకి అనుభవానికి వచ్చే ద్రవ్యము శక్తి ఏ మహాశక్తి నుంచి పుట్టేయో దానికి మాయా అని పేరు ఆ మాయాశక్తికి అధీశ్వరుడు ఎవరు ఈశ్వరుడు అంచేత ఆయనకి ఈశ్వరుడని పేరు వచ్చింది ఆ మాయాశక్తిని తన అధీనంలో పెట్టుకుని దానితో ఈ జగత్తును నిర్మాణం చేసినాడు కనుక ఆయనకి ఈశ్వరుడని పేరు వచ్చింది ఈశ్వరుడు అంటే శాసించువాడు దాన్ని ఆ మాయాశక్తిని తన అధీనంలో పెట్టుకుని దాన్ని ఎలా ఇప్పుడు కుమరివాడు మట్టిని శాసిస్తాడు కదా కుమ్మరివాడు మట్టిపై ఈశ్వర భావాన్ని కలిగి ఉంటాడు ఆ మట్టి కుమ్మరివాడి ఇచ్చకి తగ్గట్టుగా అది మారుతుంది ఎలా కావాలంటే అలా తయారవుతుంది కుమ్మరివాడి చేతిలో వాడు ఎలా చెప్తే అలా వింటుంది ఆ మట్టి కుమ్మరివాడు కొండ అవ్వాలి అంటే పెడత సమస్య ఇక కొండ కావాలంటే అది మూకుడు కూర్చుందనుకోండి అప్పుడు ఇంకా కుమ్మరివాడికి ఇంకేముంది అలా ఉండదు అతను కొండ కావాలనుకుంటే కొండే అవుతుంది మూకుడు కావాలనుకుంటే మూకుడు అవుతుంది అతని అతని ముఠ్యమే హోతాయ్ అతని అధీనంలో ఉంటుంది బట్టి అదేవిధంగా ఏ మాయాశక్తి నుండి ఈ జగత్తు ప్రకటమైనదో ఆ మాయాశక్తి ఆ ఈశ్వరుని యొక్క ఎవరి అధీనంలో ఉంటుందో వాడి పేరే ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఫలానా ఒక ఫిక్స్డ్ నేమ్ అనుకోకూడదు ఇప్పుడు రెవెన్యూ కలెక్టర్ అంటారు తహసీల్దారు తహసీల్దార్ అంటే ఏమిటండి అదే పేర తల్లిదండ్రులు పుట్టుకునే పేరు అది పుట్టినప్పుడు నామకరణం చేస్తారు తహసీల్దారు అని నామకరణం చేస్తారా అలా ఆయన ఆ పేరు పెట్టారా తల్లిదండ్రులు పెట్టిన పేరాది కాదు ఆ తహసీల్ని ఆయన పరిపాలిస్తున్నాడు కనుక తహసీల్దార్ అని ఆయన పేరు వచ్చింది అలాగే ఈ మాయాశక్తిపై తన అజమాయిషి పెట్టి దాన్ని వశంలో ఉంచి ఈ జగత్తుని దాని నుంచి తయారీ సృష్టించినాడు కనుక ఆయనకి ఈశ్వర అని పేరు వచ్చింది అంతేగాని ఆయనకి నామకరణం చేసి పురోహితుడిని పిలిచి నామకరణం ఈశ్వర నామకరణం చేశారనుకోకూడదు దేవుడికి నామాలు ఉండవు మనుషులకు ఉంటాయి నామాలు దేవుడికి నామాలు ఉండవు అంతైతే విష్ణు సహస్రనామం అని మీరు అన్నప్పుడు అవి సహస్రనామములని ఉడికే అదొక ఎక్స్ప్రెషన్ ఎవరికైనా వెయ్యి పేర్లు ఉంటాయండి ఒకటి ఉంటుంది మహా అయితే రెండు ఉంటాయి ఎలియాస్ అని మహా అయితే రెండు ఉంటాయి ఎవరికైతే నక్షలైట్లందరికీ ఎలియాస్ పేర్లు ఉంటాయి రెండు అలా పేపర్లో కనపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు స్వాములకు కూడా ఎలియాసులు ఇవ్వకుండా ఉంటాయి అంతే తప్ప ప్రతి వాళ్ళకి ఎలియాసులు ఇది పేర్లు ఉండవు ఏదో ఒక పేరు ఉంటుంది ఏమిటి దేవుడికి విష్ణువుకి వెయ్యి పేర్లు ఉన్నాయి ఏమిటి అవి పేర్లు కాబట్టి మరి ఏమిటవి అవి విశేషణములు సహస్రనామములు అని అన్నారు సహస్ర విశేషణములు అన్నానికి బదులుగా సహస్రనామములు అన్నారు ఎందుకంటే తెలుసునండి దానికి దాంట్లో రహస్యం ఉంది సంస్కృత భాషకి ఇంగ్లీష్ భాషకి చిన్న తేడా ఉంది ఇంగ్లీష్ భాషలో ఎబ్జెక్టివ్ యొక్క షేపు నౌన్ యొక్క షేపు వేర్వేరుగా ఉంటాయి ఎబ్జెక్టివ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నౌన్ మీరు ఇంగ్లీష్ మరి రెండు మాట గ్రామర్కి ఇస్తే నాన్ అవును చేపట్టడం ఇంకొంచెం ముందుకు వెళ్తే అడ్జెక్టివ్ అని ఇంకో చెప్తున్నాం నౌనే ఎడ్జెక్టివ్ కాదు ఎడ్జెక్టివ్ వేరు నౌన్ వేరు ఇప్పుడు గుడ్ ఉందనుకోండి ఎడ్జెక్టివ్ నౌన్ ఏమిటి గుడ్నెస్ కార్ ఉందనుకోండి ఎడ్జెక్టివ్ కాదు నౌన్ అది బ్యూటిఫుల్ అడ్జెక్టివ్ ఎడ్జెక్టివ్ వేరు నౌన్ వేరు సంస్కృతంలో చిత్రం విజ్ఞక్తువు నోను ఏకరూపంగా ఉంటాయి విజ్ఞక్తివులు కూడా నామవాచికములే నామాని యాస్కాచార్యుడు నామాన్ని పేరు పెట్టాడు నామ ధాతు ఉపసర్గ నిపాక నాలుగే పెట్టాడు నాలుగే ఉన్నాయండి ఇంకే నామ అంటే ఇప్పుడు రామహ అది నామ నామవాచకమే నామవా నామను చెప్పే శబ్దం శ్వేత తెల్లనిధి అదేమిటి అది నామే దాని రూపం కూడా ఒకలాగే ఉంటుంది చూడండి రామ అన్నట్టుగానే శ్వేత కాబట్టి సంస్కృతంలో నామవాచకములు విశేషణములు ఏకరూపంగా ఉంటాయి ఆ కారణంగా సహస్ర విశేషణములు అనడానికి బదులుగా సహస్ర నామములు అన్నారు అంటే మీరు ఆ చూస్తే ఎలా ఉంటుంది స్వభూత భవ్య భవత్ ప్రభు గడచిన దానికి రాబోయేదానికి గడుస్తున్నదానికి ఆయన ప్రభువు అంటే అది విశేషణమా పేరాది మరి విష్ణు అంతనూ వ్యాపించి ఉండువాడు అది విశేషణమా పేరా విశేషం అయితే మీరు ఉపాసన కోసం అంతటా వ్యాపించి ఉన్న విష్ణువును ఉపాసించితో కొరకాయి ఆయనేమో పురుషాకారంగా ఉపాసిస్తూ రెండు చేతుల నాలుగు చేతులు పెట్టి పురుషాకారంగా మీరు ఉపాసించడం ఆరంభించేప్పటికీ అదేదో నామవాచకం అది విశేషణం కాదు అది పెట్టుడు పేరు అనే ధోరణికి వచ్చింది ఇప్పుడు విష్ణు సహస్రనామంలో విష్ణు అంటే మిస్టర్ విష్ణు అని మీరు అర్థం చెప్పారనుకోండి ఏదో పెట్టిన పేరులాగా పక్కనే కొంచెం దూరం వెళ్ళాక శివహా ఉంటుంది విష్ణు సహస్రనామంలో ఉంటుంది శివహాన్ ఇప్పుడు ఏం చేస్తారు వాటర్ వి గోవింతుడు నా మిస్టర్ శివ అలా చెప్పకూడదు అది నామాలు కావాలి విశేషణములకే నామములని పరిభాష అంతే కాబట్టి అక్కడ శివ అంటే మిస్టర్ శివ అని చెప్పద్దు ఇక్కడ విష్ణు అంటే మిస్టర్ విష్ణు అని చెప్పద్దు విష్ణు సర్వవ్యాపకుడు శివ అంటే మంగళస్వరూపుడు అలా చెప్పాలి అలాగే శివ సహస్రనామంలో విష్ణు ఉందో లేదో నేను నాకు తెలియదు విష్ణు సహస్రనామంలో శివ ఉంది శివసనామంలో విష్ణువు ఉందో లేదో నేను చూడలేదు ఒకవేళ ఉంద ఉందంటే ఉన్నట్టు ఉండొచ్చు అప్పుడు అక్కడ ఏమని చెప్తారు మిస్టర్ విష్ణు అని చెప్పకూడదు సో సర్వవ్యాపకుడు అని అర్థం చెప్పాలి కాబట్టి ఈశ్వరుడు అంటే ఓ ఫలానా ఆయన ఓడు ఒక ఆయన ఒకడు ఆయనకి ఈశ్వరు పేరు పెట్టుకున్నారని అనుకోకూడదు ఈశ్వరుడు అంటే మాయాశక్తిని తన అధీనంలో ఉంచుకునేటువంటి ఆ చైతన్యతత్వము అలా తత్వల్లోకి పెట్టాలి దాన్ని మీరు డూ అని ఉంది కాబట్టి ఓ వ్యక్తి కింద తయారు చేసి పెడితే అద్వైతం ఎన్నడూ కుదరదు ఈ అద్వైతం కుదరకుండగా ద్వైతంలోనే పడి కొట్టుకుంటూ గిలగిల్లాడుతూ ఉండేటువంటి జనం మీరు చాలా సమృద్ధిగా కనపడతారు ప్రపంచంలో వాళ్ళకి అద్వైతం అంటే అసలు ఎక్కదు తలకి ఎక్కదు అద్వైతం అంటే పూర్తిగా వ్యతిరేకం ఉంటుంది అంచేతనే మీకు ఎవడైనా నచ్చకపోతే వీడిదంతా అద్వైతం రా అంటారు అంటే అర్థం తల్ల క్రిందులు అని నాకు బాగా గుర్తు మేము రఘువంశం చదివే రోజుల్లో నరేంద్రపురం అనే గ్రామంలో రఘువంశం సుబ్రహ్మశ్రీ గారి దగ్గర రోజుల్లో నేను ఒకసారి వీడిగా వాడిదంతా అద్వైతంలోసాను అంటే శాస్త్రి గారు మీరు ఏమో అద్వైతంలో అలా అనకూడదు అద్వైతం అంటే అద్వైతం అంటే అది సత్యం అది అంటే అలాగే రాద్దు నోట్సరికి ఓ దృష్టగా వాడకూడదు లోకల్లో అలా వాడతారు ఆయన శాస్త్రి గారు తెలుసున్న వరకు వెనక అలా వాడద్దు సలహా చెప్పారు నాకు బోధ చేశారు నేను అప్పటి నుంచి చెప్పుడు అయినా వీడిదంతా అద్వైతం అని అనలేదు అద్వైతం అలా వాడకూడదు లోకల్లో వాడటం ఎలా ఉంది అద్వైతం అంటే తల్ల కిరుందుడు అంటే విరుద్ధం వీరంతా విరుద్ధంగా మాట్లాడతాడన్నట్టుగా అద్వైతం వాడతారు లోకంలో ఆ దృష్టి నిర్మాణమై ఉన్నది ఏకత్వం లోకల్లో అంగీకారం అవ్వదు ఎందుకంటే వాళ్ళు ఆ ఈశ్వరుణ్ణి ఒక వ్యక్తిగా తయారు చేసి పెట్టుకున్నారు ఈశ్వరుడు వ్యక్తి అనడానికి మీకు హేతు ఏమిటని అడిగితే డూ ఉంది కాబట్టి వ్యక్తి అని ముందు వ్యక్తిగా తయారు చేయడం ఆయనకి రెండు కాళ్ళు నాలుగు చేతులు ఉన్నాయి కాబట్టి వ్యక్తి ముందు వ్యక్తిగా పెట్టడం అదే ఉపాసన కోసం అలా చెప్పారాయా అంటే అలా కాదు వ్యక్తి ఇలా ఉంటాడు ఆయన అని ముందు ఆయన్ని దర్శానిఫై చేయడం దర్శన కింద మరి మన చుట్టూ వ్యక్తులు అందరూ పెళ్లిళ్ళు మనం కూడా పెళ్లిళ్ళు చేసుకున్నాం కాబట్టి ఆయన కూడా పెళ్ళి అన్నాం పూర్వకాలం పోలీగమే ఉండేది కాబట్టి బహుభార్యాత్వం ఉండి రోజుల్లో బహుభార్యాత్వాన్ని కూడా దాన్ని గత చేయడం రాముడు ఒక్కడే ఏదో ఒక్క భార్యతో కాలక్షేపం చేశాడు మిగతా దేవతలందరూ బహుభార్యాత్వం అలాగే దాన్ని తీర్చిదిద్దడం దాని చుట్టూ మీరు ఇంత అల్లకం అల్లేస్తే ఇంకా అద్వైతవేషం నుంచి వస్తుంది అంతల్లా అల్లేసి పెడితే భేదం ఏమవుతుంది జీవుడికి ఈశ్వరుడికి ఉండే భేదము బిగుసుకుపోతుంది అక్కడ ఈశ్వరుడు అన్నదాట అన్ని లక్షణాలు పెట్టేసి ఆయనకో భార్య ఇద్దరు భార్యలు లేకపోతే పిల్లలు మన అలా పెట్టేసి అంతలాగా అలా పెంచుకుంటూ ఆయనకు ఊరు ఆ ఊళ్ళో బిల్డింగ్ అయింది మిగతా బిల్డింగ్లో మిగతా వాళ్ళు ఉంటారు ఆయనకి సేవకులు ఉంటారు వాళ్ళు ఒకప్పుడు చెప్పిన మాట వింటారు చెప్పిన మాట వినకపోతే ఆయన పనిష్మెంట్ ఇంకా మీకు అద్వైతం ఎక్కడికి వెళ్తుంది కాబట్టి అద్వైతాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ వై కాన్ వై దే కాన్ అండర్స్టాండ్ అద్వైత ఈ ఈ ఉపాధిని బాగా వజ్రోపాధి అంటారు అంటే వజ్రాన్నైనా పగలగొట్టచ్చేమో కానీ ఈ ఉపాధుల్ని ఇంకా మీరు పగలగొట్టాలి లెవెల్లో దాన్ని అలా పెంచుకుంటూ పోయి పెద్ద సర్కస్ లాగా నిర్మాణం చేసి పెడితే మీకు అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఈశ్వరుడి దగ్గర మీరేం చేయాలి ఈ ఉపాధుల్ని అన్నింటినీ పక్కన పెట్టి తత్వం దగ్గరికి రావాలి తత్వం ఎలా ఉంటుంది మాయాశక్తిని తన అధీనంలో పెట్టుకుని ఉండే చైతన్యతత్వము అని పెట్టాలి దాన్ని భాగత్యాగము భాగాన్ని ఒక భాగాన్ని విడిచిపెట్టాలి ఇంకా జీవుడి దగ్గరికి రండి జీవుడు ఏమంటాడు నేను ఈ దేహము దేహము అంటే అక్కడితో ఆగదు దానికి ఒక పేరు ఉంటుంది నేను మగవాడిని ఆరదానను అనేదో పేరు ఉంటుంది ఒక మంత్రం ఉంది నీ నత్వం స్త్రీ న పుమాన్ న క్లీబ అని ధన్యాష్టకంలో నీవు పురుషుడు కావు నీవు స్త్రీవి కావు నీవు నపుంసకుడవు కావు అంట అంటే జెండర్ అనేది దేవుడికి పెట్టద్దు అని తర్వాత ఓ మహాత్ములు అని ఇదంతా మీకు తెలియలేమో ఇచ్చలేదు నాకు ఓ మహాత్ములు అన్నారు త్వమేవ మాతాచ పితాత్మేవాళ్ళు ఉంది కదా మీకు ఆ శ్లోకం అందరూ పడుతూ ఉంటారు అది కనుక మీకు అర్థమైతే దేవుడికి ఇంకా దేహము జెండరు ఉండకూడదు ఎందుకంటే దేహముండి జెండరు ఉంటే మాత అయితే పితవడు పిత అయితే మాతవడు తల్లి నీవే తండ్రి తల్లివి నీవే తండ్రివి నీవే అంటే ఇంకా ఆయన పురుషుడు కాదు స్త్రీ కాదు ఏమీ కాదు చైతన్య తత్వమే అవుతాడు తప్ప ఇంక మరేది కాదా నీకు వీల్లేదు ఇదే సినిమా పాట పాడినట్టు కాదు తత్వం అర్థం చేసుకోవాలి కదండి కాబట్టి త్వమేవ మాతా చెతత్ త్వమేవా అన్నారంటే అయిపోయిందంటే మీకు ఇంక దేవుడికి ఒక రూపాన్ని ఆ రూపానికి పురుషుడు స్త్రీ ఇంకా ఇలాంటివి పెట్టే హక్కు మీకు లేదు అయిపోయింది పోయిందంటే ఆ హక్కు లేదండి పురుషుడికి రూపం ఉంటుంది అన్నీ ఉంటాయంటే మరి త్వమేవా మాతాచే పితా త్వమేవా అనద్దు ఇవే డిసైడ్ చేసుకో కొంతమంది అలా డిసైడ్ చేసుకుంటారు కూడా అమ్మవారు అమ్మవారు అంతే తప్ప ఇంకా పితా అనే మాట అన్నారు ఇప్పుడు అమ్మవారిని సందర్భంలో అమ్మవారు తప్ప అయ్యగారు అన్నారు వేరే అయ్యగారిని ఉపాసన సందర్భంలో అయ్యగారనే అంటారు తిరుమాళ్ళు అంటే ఏమిటనుకుంటున్నారు అయ్యంగారనే అర్థం పెరుమాళ్ళు ఎక పెరుమాళ్ళు పుల్లింగమా ఏమిటండి తిరుమాళ్ళు పుల్లింగ చూసారా మరి పెరుమాళ్ళు పెరుమాళ్ళు అంటే అది పురుషుడే మరి ఇంకా త్వమేవ మాతాచార్యులు అంటాం పెరుమాళ్ళుని పట్టుకున్నాయి త్వమేవ భాతాచార అంటాం అండాళ్ళుని పట్టుకున్నాయి త్వమేవ పితాచార అంటాం త్వం మాత త్వం పిత సపరేట్గా పెట్టుకోవాలి కదా త్వమేవ మాతా చెతాత్వమేవ అన్నారంటే ఆ జెండర్ ఉపాధి పోయింది జెండర్ ఉపాధి పోయిందంటే దేహోపాధి పోయిందని అర్థం దేహాన్ని బట్టి వస్తుంది జెండర్ కాబట్టి మీరు ఉపాధులను త్యాగం చేయటం అభ్యాసం చేయాలి ఉపాధులను అలా వేలాడకూడదు ఉపాధులను పట్టుకుని మీకు ద్వైతమే మిగులుతుంది నేను ద్వైతవాదులకుండే ఇబ్బందిని మీ ముందు పెడుతున్నా వాళ్ళకి అద్వైతం తెలుసుకోవటంలో వాళ్ళకి ఎదురయ్యేటువంటి ఇబ్బంది ఉండబడితే కదా వాళ్ళ అద్వైతాన్ని నిరసిస్తారు వాళ్ళు పాపం వాళ్ళు పడుతున్న కష్టం ఏంటి అనేది మీకు నేను వ్యాఖ్యానం చేస్తున్నాను నేను వాళ్ళని ఖండించట్లేదు ఖండించడానికే ఉంది ఎవడికిచ్చి వాడికి ఆనందం కనుక ఉపాధి త్యాగము చేయగలేదు ఆయన సర్వజగత్కారణమైన మాయాశక్తికి అధీశ్వరుడు అది సరైన సర్వజత్కారణము మాయాశక్తి అవన్నీ పక్కన పెట్టండి అధీశ్వరత్వము అవన్నీ పక్కన పెట్టండి అసలు సాగం ఏమిటైంది అంటే శుద్ధ చైతన్యం ఇంక జీవుడి దగ్గరికి రండి వీడికి దేహము దేహధర్మాలన్నీ వాడిని ఎత్తిని వేస్తే ఇప్పుడు జీవుడికి దేహధర్మాలు వేస్తే పురుషుడు అన్నారనుకోండి పురుషుడు అంటే ఆరాధించే దేవత అమ్మవారు అనుకోండి పురుషుడికి అమ్మవారికి అభేదం ఎక్కడ దొరుకుతుంది తర్వాత దేవుడేమో బ్రాహ్మణుడు అనుకోండి వీడు వైశ్యుడు అనుకోండి వీడికి దేవుడికి అభేదం ఎక్కడ కుదురుతుంది దేవుడు క్షత్రియుడు వీడు బ్రాహ్మణుడు అభేదం ఎక్కడ కుదురుతుంది పూజ చేయొచ్చు కానీ బ్రాహ్మణుడు వీళ్ళు రాజుగారికి దండం పెట్టచ్చు కానీ అభేదం ఎక్కడ కుదురుతుంది అభేదం కుదర అంచేత వీడు జీవుడు అన్నదానికి దేహ దేహాభిమానాన్ని తీసి పక్కన దేహాన్ని బట్టి వచ్చేటువంటి దేహము అనే ఉపాధిని బట్టి వచ్చే జెండర్ లింగము నామము పేరు గోత్రము వంశము కులము వర్ణము వర్గము ప్రాంతము దేశము ఇవన్నీ కూడా ఆ దేహాన్ని బట్టి వస్తాయి వీటన్నిటినీ మీరు పక్కన పెట్టాలి ఈ విధంగా ఎన్ని ఉపాధులుంటే వాటినన్నిటినీ పక్కన పెట్టాలి దేహాన్ని బట్టి కర్తృత్వం వస్తుంది అది కూడా ఉపాధి అయి కాబట్టి కర్తృత్వం పక్కన పెట్టాలి అంటే ధర్మాధర్మాలు పక్కకి పోతాయి మనస్సును బట్టి ఇంద్రియాలను బట్టి భోక్తృత్వం వస్తుంది అది కూడా ఉపాధులే వాటిని పక్కన పెట్టాలి అంటే దాని అర్థం ఏమిటి సుఖ దుఃఖాలు పక్కకు పోతాయి అది కూడా కాబట్టి ఈ జీవుడి దగ్గర ఉండే ఉపాధులన్నిటినీ వడబోసి వడబోసి మీరు నిర్వాణ శక్తం చదివినారు కదా ఆ నిర్వాణ శక్తంలో మనం చేసిన పని అది సో ఉపాధులనన్నింటినీ వడగొట్టేస్తాం నా నా నా నా అంటారు ఇంకా ఆఖరికి వీడు శుద్ధ చైతన్యంగా మిగిలి ఉంటాడు తర్వాత దేశకాలములు ఉంటాయి దేవుడికి దేశకాలాలు పెడతారు ఏమని అప్పుడు అక్కడున్నాడు అని అది కూడా తీసేయాలి ఆ సౌండ్ ఏమిటి అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారా వాళ్ళు కొంచెం నెల్లగా మాట్లాడుకోమని చెప్పడమో లేకపోతే తలుపు వేయడమో ఏదో చేయాలి ఎవరు లేరు అయితే వచ్చి కూర్చో కింద ఇంకా మనకేం సంబంధం మనం మైక్ కొంచెం పెంచుకోవడం నాకు ఎందుకునో తగినంత ఇప్పుడు వచ్చింది తగింది ఇప్పుడు వచ్చింది ఈ మోడల్ కొంచెం మనం మార్చుకోవాలండి ఇది క్యాచ్ చేయట్లేదు అది బానే ఉంది కానీ ఇది క్యాచ్ చేయట్లేదు దీన్ని ఎక్కడ పెట్టాలో ఇంకా పెదవైతే ఉంటే మాట్లాడటం కష్టం అవుతుంది కంఠం కంఠం మనకి నచ్చినట్టుగా ఉన్నట్లయితే ఇది ఎప్పుడు చూడండి మనం చెప్పినట్టు వింటుంటే ఎలా ఉన్నా నడిచిపోతుంది కనుక ఒక బెటర్ కనుక జీవుని దేశ దేశము పెద్ద ఇప్పుడు వర్ణం వర్గం కులం ప్రాంతం వీటిని మీరు పక్కన పెట్టగలుగుతారు దేశాన్ని పక్కన పెట్టాలి దేశమనే ఉపాధిని తిరస్కరించగలగాలి అంటే దేవుణ్ణి విష్ణు అని ఎందుకన్నారు సర్వవ్యాపకుడు సర్వవ్యాపకుడు ఎందుకు చెప్పారు ఆయన్ని ఒక దేశానికి నీవు ఫిక్స్ చేసి కూర్చోబెట్టవద్దు దేశాన్ని తీసి పక్కన పెట్టు ఈశ్వరుడు కాలమునకు అతీతుడు చైతన్యతత్వము కాలమునకు అతీతము అకాల అంటే కాలము అనేటువంటి ఉపాధిని పక్కన పెట్టు జీవుని యొక్క స్వరూపంలో కూడా దేశము కాలము లేవు అని మీరు తెలుసుకుంటే జీవుడు ఇంకా ఎక్క ఏమని మిగులుతాడు ఆఖరికి శుద్ధచేతనుడుగా మిగులుతాడు ఇంకా అది శుద్ధచేతనుడే అయితే ఈశ్వరుని యొక్క తత్వము శుద్ధచేతనుడే ఈ జీవుని యొక్క తత్వము శుద్ధచేతనుడే అప్పుడు ఈ రెండింటికి భేదమునకు హేతు ఏమిటో నువ్వు చెప్పు భేదమునకు హేతువు చూపించు నువ్వు ఏమీ కనపడదు హేతువు ఎప్పుడైతే భేద హేతువు సిద్ధించదో అభేదం సిద్ధిస్తుంది అభేదాన్ని మీరు సిద్ధింపజేస్తే సిద్ధించడం కాదు స్వతహాగా సిద్ధిస్తుంది ఎందువల్ల భేద హేతువు సిద్ధించలేదు కనుక స్వతహాగా అభేదము సిద్ధిస్తుంది అద్వైతాన్ని మనం పనికట్టుకుని మనం ఎస్టాబ్లిష్ చేసేది కాదు అది తనంతా తానుగానే సిద్ధిస్తుంది ఇది ఎలాగంటే మన ఇంట్లో ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి పవర్ హౌస్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి భేదము ఏమి అంటే ఇది టూ ట్వంటీ అదేమో హండ్రెడ్ థౌజండ్ అంటే కాదు లేవ ఓల్టేజ్ అనే భేదాన్ని పక్కన పెట్టు ఇది టూ యాంపియర్సు అది టూ థౌజండ్ యాంపియర్సు అది కూడా పక్కన పెట్టు అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి మూమెంట్ ఆఫ్ ఛార్జెస్ అది ఎలక్ట్రిసిటీ అయిన పక్షంలో మన ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి పవర్ హౌస్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి తేడా ఏమైనా ఉందా లేదు ఇదే అది అదే ఇది ఆయా సందర్భములను బట్టి అంటే ఉపాధులను బట్టి తేడాలు వచ్చే తప్పిస్తే మీరు ఉపాధుల్ని పక్కన పెట్టగలిగితే మిగిలేది అభేదమే భాగత్యాగం చేయాల్సి మీకు విషయం తెలిసిపోయింది కదా ఇప్పుడు శ్లోకం ఫినిష్ చేసేద్దాం మాయా విద్య విహాయముపాధి పరధీవయో అఖండం సచ్చిదానందం పరం బ్రహ్మైవ్య మాయా విద్యే విహాయ ఉపాధి పరజీవయ అఖండం సచ్చిదానందం పరం బ్రహ్మ ఏం ఇవిధముగా అనగా స్యందేదత్ అనేవాక్యముల విధముగా పరజీవయో పరమాత్మకు జీవునకు మాయావిద్యే మాయాశక్తి అవిద్య అనే ఉపాధి ఉపాధులను అనగా పై తొడుగులను విహాయ విడిచిపెట్టి అఖండం భేదము లేనట్టు సచ్చిదానందం సద్రూపము చిద్రూపము ఆనందము అగు పరం బ్రహ్మైవ పరం సర్వాతీతమైన బ్రహ్మ బ్రహ్మ మాత్రమే లక్ష్యతే లక్షమగుచున్నదీ కాబట్టి పరబ్రహ్మ పరా అంటే ఏమిటి ఈ తేడాలు ఉపాధులకు అన్నిటికీ పైది దేశం కంటే కూడా పైది కాలము కంటే కూడా పైది అది పారనమాట ఏమండి బ్రహ్మ అంటే కూడా అర్థం అదే దానికి మనం బ్రహ్మ అని పేరు పెట్టుకున్నాం దేశకాలముల బ్రహ్మ అని పేరు పెట్టుకున్నాం ఈ బ్రహ్మ ఏమిటో తెలిసిన సత్ ఉన్నది చిత్ తెలిసేది తెలివియై ఉన్నది ఆనందం పూర్ణమై తెలివి అయి ఉన్నది బ్రహ్మ అది సచిదా ఆనందం అది బ్రహ్మ ఈ బ్రహ్మకి ఒక తొడుగు మనం వేద్దాం ఇప్పుడు మన మన దగ్గర అన్నిటికీ తొడుగులు వేసేస్తూ ఉంటారు గోడ ఉందనుకోండి దానికి బంగారం తొడుగు వేసేది ఒక విగ్రహం ఉందనుకోండి దానికి ఇలా ఆ చేతి ఇప్పుడు చిత్రకాల శిల్పి ఆ చేతిని ఎంతో మధురంగా చెక్కి ఉంటాడు కదా శిల్పి ఒరిజినల్ శిల్పి ఆ చేతిని చాలా అందంగా పరమేశ్వరుని యొక్క అభయహస్తం అభయహస్తాన్ని చెక్కేందుకు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో దాన్ని చెక్కి ఉంటాడు కదా ఆ చేతిలో రేఖలు భాగవతంలోనూ అక్కడ భగవంతుని చేతిలోనూ కాళ్ళలోనూ కూడా రేఖల్ని వర్ణించారు ఏదో పద్మ ఉంటుంది శంఖం ఉంటుంది అలాగే ఆ రేఖలను కూడా అశుల్ ప్రశాసన ప్రకారంగా ఆయన చెక్కి ఉంటాడు కదా వీళ్ళు ఏం చేశారో తెలుసినా దాన్నంతనే ఆ పైన ఒక బంగారపు తొడుగు ఒకటి ఉంది బంగారంతో చేయని కోటలు తీసుకుని అలాగే ఫిట్ అయితే గ్లోవు గ్లోవు కొనుక్కుంటారు మీరు అలాంటి బంగారపు గ్లో ఒకటి కొనేసి బంగారంతో ఓ పది కేజీల బంగారం ఖర్చు పెట్టేసి అలా దానికేమో వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ తొడిగేసి పెట్టారు తిరుపతిలో కాబట్టి మీకు దేవుడి వరదహస్తం అంటే పోయి బంగారమే వరదహస్తం అలాంటి పై తొడుగులను ఉపాధులు అంటారు ఎందుకంటే మీకు ఉపాధి ఎంత ఏమిటో తెలియడం కోసం దృష్టాంతంగా చెప్పారు ఈ ఉపాధులను మీరు పక్కన